కీర్తన ఐదువందల ఒకటి మురంగగు పరమ ఇది నయమున లోనైవడతురుగాని కలడుహరియొకడు కావ జగములకు కలిగినతడు లేకమానడు తెలిసి ఇందరికి తేరినయ్యర్థమే మలసి అప్పటి మరుతురుగాని పుట్టినదెల్లా భోగము కొరకే పుట్టిన భోగము పోదెపుడు పట్టి ఈ మాటలే పలుకుదురిందరు మట్టులేక ఇది మరతురు గాని కర్మము శ్రీవేంకటపతి కార్యము కర్మము దేహికి కానాచి ధర్మమీదేవుని దాస్యం బందురు మర్మము లోకులు మరతురుగాని